కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై ఎనిమిది అంతర్యామి ఓ అంతర్యామి బంతి నా గల్ల నా పాలివాడవుగావా దొంతులై అన్ని యోనులాదొల్లి నే బుట్టేటినాడే అంతరాత్మవైన అటు నీవేక ఇంతట విడిచేవా నన్నింద్రియాల గట్టివేసి పొంత జూచేవిటు నాకు పొత్తుల కాపవుగా తొడరి స్వర్గ నరక దుఃఖసుఖములనాడు అడరి కర్మసాక్షివటు నీవేక విడవెప్పుడు నన్ను విషయాల జిక్కినాడ కడనూరకుండ నేల కన్నవాడవుగావా నీచేతగా గానిది లేదు నీవు నాకు ప్రాణమవు కాచుటకు నీకంటే ఒక్కరు వచ్చేరా చేత శ్రీవెంకటేశరి నీకుశేంటి ఏచి నన్ను మన్నించితివి ఇది నీ తేజముగాదా